కాబట్టి ఈ సంసారంలో నేను ఏ బంధము గలవాడను కాను కేవలం మనదాన్ని చెప్తున్నా కేవలం ఐఎం నాట్ ఫాదర్ ఐఎమ్ నాట్ బ్రదర్ ఐఎం నాట్ సిస్టర్ ఐఎమ్ నాట్ సన్ ఐఎమ్ నాట్ దిస్ ఐఎమ్ నాట్ డాడ్ నో క్యాస్ట్ నో క్రీడ్ నో రేస్ నో రిలిజియన్ నో రీజియన్ నో నేషనాలిటీ నన్ ఆఫ్ దీస్ థింగ్స్ అప్లై టు మై దెన్ వాట్ ఆర్ యూ i am not anything that can be described in words or even imagined anything particular i am not that so much so etavata ayo ante falana ni cheppadanike avakasam ledu paristhiti ledu manam kabatti nenu evaro ane prashnaki it go searching for an answer just didn't get an answer answer cheppadanante tappoyipothu adi kevalam ante ఆ దానికే బ్రహ్మని పేరు బ్రహ్మంటే అదేం అదేదో ఏదో అవుతుందని మీరు అనుకోండి యు రీచ్ దిస్ స్టేజ్ వేర్ యూఆర్ నథింగ్ ఇన్ పట్టు కూడా ఫలానా ఏది నేను కాదు వాట్ ఈ ఫ్రీడమ్ ఇట్ ఈజ్ ఇప్పుడు ఆయమే పంజాబీ అన్నారనుకోండి దేర్ ఇస్ నో ఫ్రీడమ్ ఆయమే వైశ్య అన్నారనుకోండి వాట్ కైండ్ ఆఫ్ ఫ్రీడమ్ యూ హ్యావ్ నోట్ హ్యావ్ ఏ ఫ్రీడమ్ అన్నారనుకోండి దిట్ ఈజ్ నో ఫ్రీడమ్ హస్బెండ్ హస్బెండ్ అంటున్నప్పుడు బాగానే ఉంటుంది పుస్తకుడు వేసినప్పుడు అల్లుడిగా అత్తవారింటికి వెళ్ళినప్పుడు చాలా అట్రాక్టివ్గా ఉంటుంది ఆ తర్వాత తెలుస్తుంది దాని అసలు కొత్తగా అల్లుడి వెళ్ళే పదహారు రోజులు పట్టుకని లేకపోతే ఏదో మూడు రోజులు అల్లుడిగా కొత్త ఫస్ట్ సంక్రాంతి పండుగని వాళ్ళేమో వీటికి సత్కారాలు ఇవీకేస్తారు కొత్త బట్టలువి పెడతారు వాళ్ళు లోపల ఏడుస్తూ బయట నవ్వు ముఖం నవ్వు పొలిముఖలు పెడతారు వీడి మోహం ఎంకోటి పట్టుకుపోతున్నాడు రా నేను ఇప్పుడు పెళ్లిలో పెట్టిన ఖర్చులు చాలన్నట్టు ఇంకా అప్పు తీరనా లేదు మళ్ళీ కొత్త ఖర్చు వచ్చి పడింది అని వాళ్ళు దుఃఖిస్తూ వీడికి వాళ్ళ అబ్బాయిలకి అమ్మాయిలకి తక్కువ ఖరీదు బట్టలు కొనుక్కున్న సంక్రాంతి వీడికేమో ఖరీదైన షర్చు పెడతారు వీడి వీడు అదంతా పుచ్చుకునే నేను హస్బెండ్ని అనుకుంటూ ఉంటాను We'd, we'd, we'd, we'd, we'd, we'd, he will pay a very better price for all that. For the way, tax percent, he will cut off our system again. So, I am a husband. Why do you want it? I am a father. Why do you want it? What for? Why do you want it? Why do you want it? I am a father. I am a brother. I am a sister. What do you want it? All nonsense సెన్సింగ్ చుట్టూ ఉన్న వాళ్ళందరూ బ్రదర్సే చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఫాదర్సే చుట్టూ ఉన్న యంగ్ పిల్లలందరూ సన్సే అయిపోయాయి జాబ్ ఈజ్ డాన్ మనకు ఆ ఫోటో ఎవరు భోజనం పెడితే వాళ్ళే తల్లి వాళ్ళే సర్వం కాబట్టి ఆ విధంగా కేవలం అంతే బ్రహ్మ అంటే అంతే నేను అది ప్రాక్టికల్ అని మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను యు క్యాన్ బీ దట్ నవ్ అండ్ హియర్ యు క్యాన్ Because you are already back. And we will tell you also. Say, Saha abhijyatrata asarvatvani murttehe Brahma vijyanat I don't know the question. Brahma vijyanat avhijyatrata asarvatvani murttehenanvayam Hiram sallam bhavati It is a good thing. And we will tell you everything. నేను ఉన్నాను అన్నది మోస్ట్ ఇన్కాంట్రవర్టిబుల్ ట్రూత్ అంటారు దాన్ని క్వశ్చన్ చేసే హక్కే ఎవరికి లేదు అది మనకి పూర్తిగా అనుభవానికి వచ్చేటువంటి పరమ సత్యం అయితే నేను ఉన్నాను అన్నప్పుడు ఒకనొక ఉనికితోటి మీరు ఐడెంటిఫై అవుతున్నారు నేను ఉన్నాను అన్నా నేను ఉనికి అన్నా ఒకటే ఒకటే సంస్కృతంలో అయితే అస్మి అన్నా సన్న ఒకటే అహం అస్మి అన్నా సన్ నేను ఉనికి తెలుగులో కొంచెం ఏదో కొంచెం విదూరంగా అనిపిస్తుంది తప్ప ఆ భాష యొక్క స్వభావాన్ని బట్టి రెండు ఒకటే నేను ఉన్నాను అంటే ఏమిటండి ఉన్నది ఎవరు నేను ఏది ఉన్నదో అది నేను అయితే ఆ ఉన్నది దానికి ఒక బౌండరీ పెట్టుకుంటాడు నేను ఉన్నాను అది బౌండరీ ఏమిటా బౌండరీ బౌండరీ దేహమే బౌండరీ అనుకోండి సపోజ్ దేహం బాగుంటుంది అనుకుంటాడు అంటే దేహం ఎంతుందో అంతే నేను ఉన్నాను ఆ దేహం దాటిన తర్వాత ఇంకా నేను నేను ఇంకోటి ఏదో ఉంది అంటాడు చూడండి దేహమే బాగుండది అనేది ఎంత తెలివి తక్కువ మీరు ఆలోచించండి సపోజ్ నేను దేహము ఫిక్స్ అయిపోయి దేహం ఎంతుందో అంతే ఉన్నాను అనుకోండి సపోజ్ అప్పుడు అది ఎదురకుండా ఉండే ఆ ఫోటో నాకు కనపడకూడదు కనపడుతోంది కదా ఆ గోడ మీద ఫోటో కనపడుతోంది కదా అంటే ఏమిటి నేను నా చూపు దేహమును దాటి ఎంతో దూరం వెళ్తాను ఎంతో దూరాన్ని కవర్ చేస్తాం అంటే ఇప్పుడు చూపు ఎక్కడ దాకా వెళ్ళింది అదిగో ఆ జుబ్లీ హిల్స్ దాకా వెళ్ళింది చూపు ఇక్కడ చూస్తే జుబ్లీ హిల్స్ కనపడుతోంది అంటే ఇప్పుడు నేను చూపు అనుకోండి అప్పుడు నేను దేహానికి పరిమితమే ఉన్నానా లేదు ట్వంటీ ఫైవ్ మైల్స్ రేంజ్లో అంతా కూడా నేనే ఉన్నాను చూపు వదులు మనస్సు అనుకోండి నేను ఇప్పుడు నేను ఎక్కడున్నాను జగత్తంతా కూడా నేనే వ్యాపించి ఉన్నాను మనస్సు కోణంలో ఉండే ఎరుక తెలివి కాన్షియస్నెస్ నేను అనుకోండి అప్పుడు దాని అర్థం ఏంటో తెలిసిన జగత్తంతా నాయుల్లే ఉన్నది అని అర్థం ఏమన్నారు అక్షయ నుండి పూక్షే వరకు అలా కాబట్టి నేను పరిచ్ఛిన్నుడను అల్పుడను అని వీరు పెట్టుకున్న ఒక భ్రమ ఏదైతే కలదో అది బ్రహ్మ విజ్ఞానంతో తొలగిపోయిన వెంటనే సర్వము నేనే అనే విజ్ఞానాన్ని వీరు పొందుతారు దాన్నే సర్వాత్మభావము నేను అంత ఉండడం కాదు అంతా నాయనే ఉన్నది కానీ ఇంకో మాటలో అంతా నేనే ఐ మహావీర్యేషు వామదేవాదిషు హల వీర్యూ వార్తమానికేషు మనుష్యే బ్రహ్మణో విశేష తద్విజ్ఞాన చాలా గొప్ప వాక్యం ఎందుకంటే గృహదారంక భాష్యం లాంటిది అసలు ఎక్కడా లేదు మీకు వాక్యాలు కారికల వాక్యాలు అవి అవి గృహదారంక భాష్యంలో గుత్తల గుట్టలుగా దొరుకుతాయి మిగతా భాష్యాల్లో అంతల్లా ఉండవు ఆ సబ్జెక్ట్ని బట్టి ఉంటుంది సో కాబట్టి సీ బికాస్ మహావీర్యేషు వామదేవాదిషు వామదేవుడు అంటే గొప్ప మహాశక్తి సంపన్నుడైన ఋషి అలాంటి వాళ్ళ తక్కువ శక్తి కలిగినటువంటి వార్తమానికేషు మనుష్యేషు వర్తమాన కాలంలో ఉండే మనుష్యులు మన కాలంలో ఉండే మనుష్యుల ఎందు వాళ్ళ ఎందుకు కానీ వీళ్ళ బ్రహ్మలో తేడా ఏమైనా ఉందా అందరి ఎందు బ్రహ్మ సమముగానున్నది ఎందుకైతేనే బ్రహ్మకి సమ అని పేరు భగవద్గీత వైశిష్ట్యం ఏమిటంటే ఆ సమశబ్దాన్ని అలా వాడతారు చాలా ప్రాక్టికల్గా చెప్తుంది భగవద్గీత సమ సేమ్ ఎప్పుడు కూడా విషమ అంటే అది అసత్యం సమ అంటే సత్యం పండిత సమదర్శన ఆ సమని దర్శిస్తారు మీరు చూసుకోండి ఒక యంగ్ లేడీ కనపడింది అనుకోండి మిడిల్ ఏజ్కి పెన్సన్ కనపడిందనుకోండి ఈయన అందంగా ఉందా ఆమె అందంగా లేదని మీకు అనిపించిందనుకోండి మీ దృష్టిలో వైషమ్యం వచ్చింది ఏమండి ఇద్దరు వస్తున్నారు ఒకడు భేదవాడు ఇంకొకడు ధనవంతుడు మీ దృష్టిలో వైషమ్యం ఉందా లేదా చూసుకోవాలి ఒకడు యంగు మీ దృష్టిలో వైషమ్యం ఉందా అంటే ప్రాక్టికల్ సెన్స్లో నేను అంటలేదు ఓల్డ్ కాబట్టి మీరు నిరసించి యంగ్ కాబట్టి మీరు దగ్గరికి తెచ్చుకున్నారనుకోండి దాని పేరే వైషమ్యం ఇప్పుడు ఇద్దరు విద్యార్థులు వస్తారు ఒకరి దగ్గర డబ్బు ఎక్కువ ఉంటుంది ఒక దగ్గర డబ్బు ఉండదు మీరు ఇద్దరు ఎందు భేద దృష్టి చూపించారు అది వైషమ్యం కాబట్టి మనిషి ఎప్పటికీ ఏదో వైషమ్యాన్ని పెట్టుకుంటాడు వీడు నావాడు వీడు పరాయి అనే వైషమ్యం ఉంటుంది వీడు మన కులము వీడు మన కులం కాదు అనే వైషమ్యం ఇలాగంటి వైషమ్యం ఏ కారణం చేతనైనా మీలో ఉన్నంత వరకు మీకు ఆ పరమాత్మ తెలియబడదు ఏ వైషమ్యము లేని తత్వం ఏది కలదో అదియే పరమాత్మ పండితా సమదర్శిన కాబట్టి మహావీర్యులైన వామదేవ వశిష్టాదులు కానీ హీనవీర్యులైన ఇప్పటి కాలం మనుష్యులు కానీ ఎవరైనా కావచ్చు కాక బ్రహ్మయందు భేదము లేదు కొన్ని బ్రహ్మలో భేదం లేకపోవచ్చు బ్రహ్మజ్ఞానంలో భేదం ఉండొచ్చుగా ఇప్పుడు ఆయన ఫిజిక్స్ ప్రొఫెసరే ఈయన ఫిజిక్స్ ప్రొఫెసరే ఇద్దరు ప్రొఫెసర్సే ఇద్దరికీ ప్రమోషన్స్ వచ్చాయి ఇద్దరికీ ఒకే జీతం వస్తుంది ఇద్దరు ఒకే యూనివర్సిటీలో యూనివర్సిటీ క్వార్టర్లోనే ఉంటున్నారు కానీ జ్ఞానంలో తేడా ఉండొచ్చుగా అలాగే ఇక్కడ కూడా వామదేవుడి బ్రహ్మజ్ఞానానికి మీ బ్రహ్మజ్ఞానానికి నా బ్రహ్మజ్ఞానానికి తేడా ఉండొచ్చు కదా ఉండదు బ్రహ్మజ్ఞానం విషయంలో బ్రహ్మ తేడా లేదు బ్రహ్మజ్ఞానం విషయంలో కూడా తేడా లేదు వార్తమానికేషు పురుషేషు తూ బ్రహ్మ విద్యా ఫలే అనైకాంతికా శంక్యతేహ ఈ మంత్రశాస్త్రం వాళ్ళు ఏమని చెప్తారో చెప్పంటారా అది ఆయన అలాంటి టాపిక్ ని ఆయన అటాక్ చేస్తున్నారు అందుకోసం చెప్తున్నారు ఈ మంత్రశాస్త్రం వాళ్ళు ఏమంటారంటే పూర్వం వాళ్ళకి మంత్రం గొప్ప ఫలం ఇచ్చేదండి వాళ్ళు మంత్రం చెప్తే దేవతలకు చేదురకుండా నిలబడి వాళ్ళు ఇప్పుడు కాలంలో మంత్రాలకి పవర్ తగ్గింది అంటే ఇప్పుడు మంత్రం ఎంత చెప్పినా ఏ దేవత రావట్లేదని అంటారు ఆ రకంగా ఒకప్పుడు బ్రహ్మవిద్య తెలిసిన బ్రహ్మవిద్య గలవాడికి మోక్షం వచ్చేసింది ఈ కలికాలంలో ఇంకెవరికి మోక్షాలు రావడం మానేసే ఇప్పుడు వీళ్ళకి బ్రహ్మవిద్య వచ్చినా కూడా వీళ్ళు కలికాలంలో ఉన్నారు కాబట్టి వీళ్ళకి మోక్షం కలగదు దీన్ని ఏమంటారంటే అనైకాంతికత అంటారు అంటే మంత్రాలు కొరత మంచి ఫలాన్ని ఇచ్చేవి కలియుగంలో ఫలాన్ని ఇవ్వడం మానేసేవి అంటే ఆ మంత్రఫలంలో ఏమొచ్చిందనమాట అనైకాంతికత వచ్చింది అంటే యూనిఫారం నెస్ లేకుండా పోయింది యూనిఫారం లేదు అన్ యూనిఫారం అయి కూర్చుంది నాన్ ఏకాంతికత అంటే ఎవరో ఐకాంతికత అంటే అది కొరత మంత్రం అది ఏ యుగమైనా ఒకే ఫలాన్ని ఇస్తే దాన్ని ఐకాంతికము ఓ యుగంలో ఓ ఫలాన్ని మరో సమయంలో ఇంకో ఫలాన్ని ఓ మనిషికి ఓ ఫలాన్ని ఇంకో మనిషికి ఇంకో ఫలాన్ని ఇచ్చిందనుకోండి అప్పుడు ఆ మంత్రం ఫలానా ఫలము ఇచ్చును అని మీరు చెప్పగలుగుతారా చెప్పలేరు ఇప్పుడు ట్యాబ్లెట్లు ఇప్పుడు ఏదో భూప్రోఫన్ ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గేవాడికి తగ్గుతుంది లేని వాడికి లేదంటే అలా ఉంటుందా మరి అలా ఉండదు అందరికీ తగ్గుతుందని ఒక అభిప్రాయం ఏదో ఇస్కస్టె తరోర్ మూలం ఏనకేన చెట్టు మిశ్రతం ఎస్మై కస్మై ప్రదాతవ్యం ఎద్వా తద్వా భవిష్యతి అని ఒక శ్లోకం అవుతుంది ఏదో చెట్టు చూసుకో ఆయుర్వేద వైద్యుడు ఏదో ఏ చెట్టు దొరికితే ఆ చెట్టు చూడ ఆ ఊళ్ళో ముందు వీడు ఎక్కడ పట్టుకొస్తాడు ఏ చెట్టు ఉంటే ఆ చెట్టు ఆ బొమ్మ జమ్ముడు చెట్లు ఆ మంది దాని ఏదో కొంచెం రసం తీస్తే ఏదో మంది ఆ కలబంద ఉందనుకోండి కలబంద రసం అవుల్లో ఉసిరికాయల లోప ఇంకేదీ లేదనుకోండి ఉసిరి రసం ఆమ్ల ఏదో ఒక చెట్టు తీసుకుని బెరడో గూప్తో ఆకో ఏదో ఒకటి తీసుకొచ్చి ఇంకొకటి ఏదైనా దానికి మిక్స్ చేస్తే మంచిది ఆయుర్వేదంలో అంతా మిక్సులు దీనికి కలుపు దానికి ఇది కలుపు అలోపతిలో అలా కలపడాలు అంటే ఎక్కువ అని ఏదో కొన్ని ఉన్నాయి లేకపోలేదు కానీ ఏముంది కాముందే మోస్ట్లీ ఆయుర్వేదంలో ఏముంది కాబందు ఉండదు అన్ని కలపడాలు ఉంటుంది త్రిఫల అంటారు మూడు ఫలాల్ని కలుపుతాడు అలాగే ఏదో రెండు కలిపి నూరి ఎవడికో ఒకడికి ఇవ్వడం ఎవడొస్తే వాడికిస్తారు ఇస్తే ఏదో ఒకటి అవుతుంది భవిష్యత్ దీన్ని ఏమంటారంటే అనైకాంతికత అంటారు అలాగే నా బ్రహ్మ నిత్య వామదేవుడు బ్రహ్మతికి మోక్షం వచ్చిందంటే మన బ్రహ్మతికి వచ్చేయదు అలాగే ఏమైనా అవుతుందా నో అనైకాంతికత శైత్యతే ఇటువంటి శంక ఇది కర్మఫలాల్లో ఉంది ఆయన యజ్ఞం చేస్తే ఇంద్రుడు స్వయంగా వచ్చి స్వర్గానికి ముతుకెళ్ళాడు కానీ ఇప్పుడు వాళ్ళు యజ్ఞం చేస్తే ఏమీ లేదు వీళ్ళు ఇక్కడే ఉన్నారు ఇంద్రుడు ఉంది ఇంద్రుడే ఉన్నాడు అని ఎవరికైనా శంక కలగవచ్చు అలాగే బ్రహ్మ విషయంలో అంటే బ్రహ్మలో భేదం ఉన్నదా లేదు బ్రహ్మ భేదం ఉన్నదా లేదు పోనీ ఆ రెండూ లేకపోవచ్చు బ్రహ్మ విద్యా ఫలంలో భేద భేదం ఉంటుందేమో అనే ఎవరికైనా శంక కలగవచ్చు దాని మీద చెప్తున్నారు తస్థ బ్రహ్మ విద్యాసున విధినా దేవా మహావీర్యాణ అపి ఇక్కడ మంత్రంలో క్షణాను లేవా క్షణ క్షణ అవ్యయం దానికి అపి అని అభూత్ అభావనాయా బ్రహ్మ సర్వభావస్ నే నప్తా వాటికి బ్రహ్మను తెలుసుకున్నాడు పైన చెప్పిన విధానంలో బ్రహ్మను తెలుసుకున్నాడు పైన చెప్పిన విధానం అంటే ఏమిటి బ్రహ్మ సర్వప్రాణుల ఎందు ప్రవేశించి ఉన్నది నెంబర్ వన్ బ్రహ్మకు దృష్టి మననము ఇత్యాదులన్నీ బ్రహ్మ యొక్క మననానికి లింగములు ఆ బ్రహ్మ సర్వాత్మభావము అని తెలుసుకున్నాడు తెలుసుకుంటే వారికి ఫలం కలగకుండా దేవతలు అడ్డుపడతారా ఇప్పుడు తపస్సు చేస్తుంటే ఇంద్రుడు అడ్డుపడతాడని ఎన్ని కథలు వెళ్ళలేదు మీరు ఇప్పుడు మీరు అమ్మాయి పెళ్లి చేసుకుంటున్నారండి అది మంచి పని కానీ మీరేం చెడ్డ పని చేయట్లేదు కానీ మీరేం వ్యాపారం ఏం మొదలుపెట్టలేదు అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నారు దానికి దేవతలు ఎందుకు అడ్డుపడాలి అసలు స్మగ్లింగ్ చేసి వాడికి అడ్డుపడటం లేదు మంచి పని చేస్తుంటే దేవతలు దేవాలయం కడతానంటే దేవుడికి అడ్డుపడుకున్నాడు క్లబ్ కడతానంటే మాత్రం అడ్డుపట్టలేదు అలా ఇలా ఎలా అయింది కాబట్టి దేవతలు కూడా ఎందుకు అడ్డుపడతారు బ్రహ్మ విద్యను తెలుసుకుందాం అనుకుంటే వాళ్ళు అడ్డుపడిపోతారా వాళ్ళు మహాశక్తివంతులు దేవతలు వాళ్ళు అభూత్యి అంటే అభూతి అంటే వీడికి ఫల ఫ సిద్ధించకపోవడం అంటే సిద్ధించకపోవడం అంటే ఏమిటి బ్రహ్మజ్ఞానమును పొంది సర్వభావ సర్వాత్మభావమును పొందకుండా అయిపోవడం మీరు బ్రహ్మయే సర్వాత్మభావము అవకుండా అభవనాయ అది కలగకుండా దాన్నే అసిద్ధి అంట అలా సిద్ధించకుండా అవడం కోసం ఈ దేవతలు మహాశక్తివంతులు అయినప్పటికీ న ఈచతే నర్యాప్త వాళ్ళు కాదు కాబట్టి ఇంద్రుడు వరుణుడు అగ్ని సమావేశమై వీడికి బ్రహ్మజ్ఞానం వచ్చేస్తుందండి దీనికి అడ్డుపడదాం పదండి అన్నారు అనుకోండి అడ్డుపడలేదు పోనీ మేనకని రంభని పంపిద్దాం పోనీ వాళ్ళు ఏమన్నా దాన్ని తేడా చేస్తారేమో తేడా రాదు బ్రహ్మజ్ఞానికి ఏ తేడా ఉండదు మేనకని రంభని ఆ బాగున్నారు పలకరించి వాళ్ళకు నాలుగు మంచి మాటలు చెప్పి ముందు చేస్తారు వాళ్ళ కూడా ఏమీ లేదు కాబట్టి ఈ దేవతలు కూడా బ్రహ్మజ్ఞానికి అడ్డు బ్రహ్మవిద్యా ఫలమైనటువంటి సర్వాత్మ భావం రాకుండా అడ్డుపడదలరు తిరుమూత అన్నే కాబట్టి దేవతలు అడ్డుపడలేదంటుంటే ఇంకా మిగతా వాళ్ళు చాలా మంది ఏమంటారంటే మేము భగవద్గీత అంతా చదివిద్దాం కానీ ఇంట్లో వాళ్ళు అడ్డుపడిపోతున్నారు వాళ్ళు అడ్డుకోడరు దేవతలే అడ్డుపడరు మీకు మీరే అడ్డు అంతే బ్రహ్మవిద్యా ఫలప్రాప్తం విఘ్నకరణే దేవాదయ ఈషతే కాశంకా బ్రహ్మవిద్యని ఈ వింత చదివేస్తూ తెలిసిపోతుంది ఇప్పుడు బ్రహ్మ బ్రహ్మని తెలుసుకున్నాడు దాని పేరు దానికి ఫలం వీడికి ఆ ఫలం లభించకుండా విఘ్నం చేయడానికి దేవతలు సమర్థులవుతారనే అసలు శంక నీకెందుకు వచ్చింది అలా డౌట్ ఎందుకు వచ్చింది ఇప్పుడు అమ్మాయి పెళ్ళి చేసుకుందాం ఈ గ్రహాలు అడ్డుపడతాడేమో దేవుడు అడ్డుపడతాడేమో అనే శంక మీకెందుకు వచ్చిందండి అసలు అంటే మనిషి ఏదో ఒక శంక కాన్ఫిడెన్స్ అనేది ఉండదు ఏదో ఒక శంక నేను ఒక ఆయన అడిగాను ఆయన అమ్మాయి పెళ్లి చేస్తున్నాను కాబట్టి మీరు ఎవరో ఒక అబ్బాయి ఆ పదవుడు రోజులు అలా ఉండేది అమ్మాయి పెళ్లి చేయడం అది ఒక మహాయజ్ఞం కింద ఉండేది ఇల్లు కట్టేటోడు పెళ్లి చేసేటూడు ముందు పెళ్లి చేసేటూడు తర్వాత కొన్ని ఎలాగైనా ఉంటాయి కాబట్టి అదొక పెద్ద ఘనకార్యం కింద ఉండేది ఎవరో ఒక అబ్బాయిని సెలెక్ట్ చేశారు ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాడు ఈ అమ్మాయిని ఇవ్వడానికి సిద్ధపడ్డారు ఒక రకంగా వీళ్లకున్న వాళ్ళ అవతల వాళ్ళ స్థితి ఒక్కొక్కసారి తక్కువ నేను మాట వరుసగా అడిగాను ఏమంటే మనం అమ్మాయికి వివాహం చేస్తాం కదా ఆ అమ్మాయి సుఖ దుఃఖాలు అమ్మాయి భోగభాగ్యాల విషయంలో మన వంతు కర్తవ్యం ఏదైనా మిగిలి ఉంటుందా అని అడిగాను అంటే ఏమీ మిగిలి ఉండదు ఎవడో ఒక అయ్యను చూసి కాలు అడిగి అమ్మాయిని వాడి చేతిలో పెట్టడమే ఇంకా ఆ తర్వాత అమ్మాయి సుఖం పొందుతుందా దుఃఖం పొందుతుందా అన్నది అమ్మాయి ప్రారంభమే తప్ప మనం కర్తలము కాము మన కర్తవ్యం ఎంతవరకు పెళ్లి చేసి పంపించడం వరకే ఎందుకంటే ప్రతి జీవుడు కూడా తన కర్మఫలాన్ని తానే తెచ్చుకొస్తాడు సుఖమైన దుఃఖమైన అనుభవిస్తాడు తప్ప ఇందులో మనం చేసేది ఏమీ లేదు ఎంతోమంది బాగా ఉద్యోగస్తుడికి పిల్లనిచ్చి భంగపాటు చెందినారు బాగా ధనవంతుడికి ఏడి కోరి డబ్బులు వాడికి పిల్లనిచ్చి వీడికి పిల్లనివ్వడం కంటే అడుపు తిని వాడికి పిల్లనిస్తే నా పిల్లలు సుఖపడేది అని గుండెలు బాదుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కాబట్టి ఇదంతా మన భ్రమ దేవతలు ఏదో అడ్డుపడతారు అని ఇది ఒక పెద్ద సమస్య మీరు మంచి పని చేసుకుంటే దేవతలు ఎందుకు అడ్డుపడతారండి ఎందుకు అడ్డుపడతారు ఎందుకు అడ్డుపడరు ఒకవేళ ఏదైనా తాత్కాలికంగా ఆటంకమని మీకు అనిపించిందనుకోండి అది ఆటంకము మీరు ఎందుకు అనుకుంటున్నారు అది ఒక బ్లెస్టింగ్ ఏమో చిన్నప్పుడు ఒకతను థర్డ్ ఫారం ఫెయిల్ నా కొలికి థర్డ్ ఫారం ఫెయిల్ థర్డ్ ఫారం అనేవారు అప్పట్లో వాడు ఫెయిల్ అయ్యాడు నేను పాస్ అయ్యాను వాడు ఫెయిల్ అయ్యాడు ఒక పెద్ద ఆయన పది జారే నువ్వు వాడిని చూసి నువ్వేమే దుఃఖపడకరా అన్నా వాడికి ఇంకోసారి ఆ టెక్స్ట్ బుక్స్ అన్ని బలంగా చదువుకునేటువంటి భాగ్యం వాడికి లేదు వాడు పోతాడు నువ్వు చక్కగా పురాది పురాది బలంగా ఉంటుంది ఆ కవిటి పుస్తకాలు ఉన్నాయా ఇచ్చేసేమో ఉన్నాయా సరే వాటిని నచ్చబెట్టుకో చక్కగా ఇంకోసారి చదువుకోవాలంటే బ్రహ్మానందరెడ్డి గారు రాకముందు అలా ఉండేది రహ్మానంద రెడ్డి గారు వచ్చి ఇది పాస్ కాకపోయినా ముందుకు తరగతిలోకి వెళ్ళిపోండి అని చెప్పారు అంతకుముందు అవి పాస్ అయితే కానీ వెళ్ళడానికి లేదు ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయితే మళ్ళీ సెప్టెంబర్లో పాస్ అయ్యి మళ్ళీ మార్చి దాకా ఆగి అప్పుడు వ్యాయన్ అప్పుడు మార్చి సెప్టెంబర్లో ఉండేది ఒక రైలుకి మార్చి సెప్టెంబర్ రైలు పేరు ఉండేది దానికి ఇప్పుడు అవన్నీ పోయాయి ఇప్పుడు సిస్టమ్స్ అంతా చాలా ఫాస్ట్ ఫేస్ట్ వాడు వచ్చినా రాకున్నా వాడికి బీటెక్క డిగ్రీ రాసి వాడి చేతిలో పెట్టి తోసేయడం ఏంటి డబ్బులు పుచ్చుకోవడం డిగ్రీ రాసి చేయడం బొమ్మం చేయడం పోన్లండి ఈ దేవతలు విఘ్నం చేస్తారు విఘ్నం చేయగలుగుతారు విఘ్నకరణాయ ఈశతే ఈషతే అంటే బహువచనం ఈష్టే ఈశాతే ఈషతే అసలు మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది మీకు విఘ్నం ఎందుకు చేస్తారు వాళ్ళు అసలు చేసే శక్తి వాళ్ళకు ఉన్నదా చేస్తారా అని ఇలాంటి శంకలన్నీ ఉంటాయి దాని మీద సమాధానం చెప్తున్నారు దేవాది ప్రతి రుణవత్వాత్మత్యానం కర్మకాండలో చెప్పారలాగా ఎందుకంటే వీడికి వీడికి రుణం ఉంది రుణం ఉంది ఇప్పుడు మీరు నడిచి వెళ్తూ ఉంటారు ఎవడో వచ్చి మిమ్మల్ని రోడ్డుకు నిలబెట్టి ఆపి మీ ప్రయాణాన్ని అడ్డుకుంటాడు అని మీరంటే ఎందుకు అడ్డుకుంటారు ఎందుకు అడ్డుకుంటారు ఎవరు అడ్డుకుంటారు అని మీరు అనొచ్చు కానీ మీరు ఒకరి దగ్గర అప్పు తీసుకున్నారనుకోండి వాడు అడ్డుకుంటారు ఆ సందర్భం అలాంటిది ఏమండే కాబట్టి దేవతలకి వీడు రుణపడి ఋషులకు రుణపడి పితరులకు రుణపడి నేను పుట్టాను అన్నాడు అంటే వెంటనే పితరులకు రుణపడ్డాడు ఏమండ నాకు దేవతలు కోరిక తీర్చాలి అన్నాడు అంటే దేవతలకు రుణపడ్డాడు అవునండి ఋషులను ఆరాధించి నేనేదో అభివృద్ధికి వచ్చాను అన్నాడు వెంటనే ఋషులకు రుణపడ్డాడు నేను తర్కశాస్త్ర పండితును అన్నాడు అంటే గౌతమ మహర్షికి రుణపడ్డాడు నేను యోగ విద్వాంసుడను అన్నాడు అంటే పతంజలి మహర్షికి రుణపడ్డాడు కాబట్టి నేను ఫలానా అని నువ్వు ఒక స్టేటస్ నువ్వు వేసుకుంటే దాన్ని బట్టి రుణం వచ్చింది ఆ రుణం ఉన్నంత వరకు వాళ్ళు వచ్చి నీకు అడ్డుపడతారు నేను పండితుడను కాను నేను పుట్టలేదు నేను గిట్టబోను నాకు ఎవళ్ళు శ్రాద్ధాదులు చేయనక్కర్లేదు ఎందుకంటే చచ్చిపోయిన వాడికి శ్రాద్ధం కానీ చావు లేనివాడికి శ్రాద్ధం ఏం చేస్తాను మీరు కాబట్టి నాకు ఎవరు శ్రాద్ధాదులు చేయక్కర్లేదు నాకు పిల్లలు లేరు అంటే ఇంక పితృదేవతలకు నేను ఉండబడి నేను ఎవళ్ళకి పుట్టలేదు నేను పుట్టనే లేదు అసలు అంటే ఇంక నేను పితృదేవతలకి నేను రుణపడి మీరు అలా తెలుసుకోండి మీకే రుణము లేదు దేవతలు మిమ్మల్ని అడ్డుపెట్టరు ఋషులు అడ్డుపెట్టరు మనుషులు అడ్డుపెట్టరు నేను పుట్టాను అనగానే గ్రహాలకి ణపడి ఉంటారు నక్షత్రాలకు ణపడి ఉంటారు ఏదో ఇంకా దేవతలు ఉంటారు వాళ్ళు దేవతలేగా వాళ్ళందరూ ఉన్నావు దేవతలే వీళ్ళందరికీ రుణపడి ఉంటారు కాబట్టి రుణం అనే దాని నుంచి వచ్చింది ఈ దేవతలు అడ్డుపడతారు అన్నది బ్రహ్మవిద్య దగ్గరికి వచ్చేప్పటికీ అవన్నీ కూడా పటాపంచలైపోతాయి బ్రహ్మచర్యేణ ఋషిభ్యజ్ఞేన దేవేభ్యజయా పితృభ్య జాయమానమే రుణవంతం పురుషం దర్శయతి శృతి వీడు జాయమానమేవా వీడికి పుడుతూనే రుణంలోకి పుడతాడు ఇప్పుడు టెక్సస్లో ఒక ఆయిల్ సైకూన్ ఒక ఆయన ఉన్నాడు ఆయిల్ బాగా తీసి బాగా డబ్బు సంపాద కోటీశ్వడు వాళ్ళ ఇంట్లో ఓ పిల్లాడు పుట్టాడు లేక లేక లేక ఆయనకి యాభై ఐదేళ్ళు అరవై ఏళ్ళు వచ్చేపటికి కొడుకు పుట్టాడు ఆయన అంతకాలం వాళ్ళంతా కోట్లు సంపాదించి పోగేశాడు వాడు పుట్టాడు వాడు పుడుతూనే అక్కడ ఉన్నవాడు ఏమన్నారంటే కోటీశ్వరుడు పుట్టినాడు అన్నాడు ఎందుకని వాడు పుట్టగానే కోట్లకి వాడు అధికారైపోయాడు ఆ పిల్లాడు వాడి తెలియదు ఇంకా అలాగా అలాగే మనము మరి పుట్టేలో ఉంటే ఉండే సమస్యలు ఎలా ఉంటాయి జాయమానం వీడు పుడితోనే వీడికి మూడు రుణాలు వచ్చాయి తండ్రి బాగా రుణగ్రస్తుడై ఉన్నాడు అనుకోండి రుణగ్రస్తుడై ఉండగా పిల్లాడు ఆవిడ గర్భవతి అయింది పుట్టాడు ఇప్పుడు వాడికి ఆస్తి వస్తుందా రుణం వస్తుందా ఏది ఉంటే ఆస్తి ఉంటే ఆస్తిలో వాటా రుణమైతే రుణంలో వాటా తల్లి తండ్రి గారు రుణంలో వాటా ఉంటుంది పూర్వవాడు అప్పులు తీర్చేవాడు తండ్రి చేసిన అప్పుని కొడుకులు తీర్చే అప్పు తీర్చడం ధర్మము అని నేను ఎరుగున్నాను ఒక ఆయన తండ్రి రూపాయలు అప్పు చేస్తే కొడుకులు ముగ్గురు కొడుకులు చేసి నెలకి పది రూపాయలు చొప్పున సేవ్ చేసి అయితే నెలకి రూపాయి చొప్పున సేవ చే పాతి రూపాయల ఉద్యోగంలో ఏం సేవ్ చేస్తారు అలాగే ఓ ఏడాదిలో ఈ వెయ్యి రూపాయలప్పు పోగేసి ముగురు కొడుకులు కలిసి తీర్చి మేము కృతార్థమైనాము అని అనుకున్నాను ఇప్పుడు వాళ్ళు వీడే వీడే తీర్చడం ఒకవేళ వీడు పోయాడు అనుకోండి వీడు కొడుకు తీరుస్తాడా ఒక ఆయన లక్షలు అప్పు చేశాడు ఎక్కడ కుక్కట్పల్లిలో అప్పు చేసి ఇండస్ట్రీ పెట్టాడు యాభై లక్షలు అప్పు చేసి ఇండస్ట్రీ పెట్టడం ఎందుకు అంటే కోటీశ్వరు డవడం కోసం ఆశ గ్రీడ్ మంచిగా ఉన్నవాడు అన్ని అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఇల్లు వాకి అన్నీ ఉన్నాయి యాభై లక్షలు అప్పు చేసి ఈయన ఇండస్ట్రీ పెట్టాడు పది కోట్లు నష్టం వచ్చింది అంతా మన ఇతనిలాగా ఈ కింగ్ ఫిషర్ ఆయన ఉన్నాడు కూడా అలాగా విజయమాలజీ లాగా ఆయన పారిపోయాడు విజయమాలజీ పారిపోయాడు అంటున్నారు కదా అలాగే ఈయన కూడా పారిపోయాడు ఎందుకంటే ఈ రుణగ్రస్తులు పట్టుకుంటారు అలాగా అలాగే వీళ్ళు నేను పుట్టాను అనగానే వీళ్ళందరూ ఈ రుణం వాళ్ళందరూ వచ్చి పట్టుకుంటారు కాబట్టి మనిషి పుట్టాడంటే వాడికి రుణాలు తప్పవు రుణాలు ఉన్నాయంటే దేవతలకి రుణం పడ్డాడు కాబట్టి వాళ్ళు అడ్డు పెడతారు కాబట్టి ఆ శంక సరైనదే ఇదంతా బరవక్షం నా ఆ శంక సరైంది కాదు ఎందుకని అవిద్యాపగమ మాత్రత్వా బ్రహ్మప్రాప్తి ఫల బ్రహ్మను పొందుతా అనే ఫలము అంటే బ్రహ్మను తెలుసుకొని బ్రహ్మ వీడు అవుతాడు అంటే బ్రహ్మను పొందుతాడు ఈ ఫలల్లో కొత్తగా వచ్చేది ఏం ఉండదు కొత్తగా వచ్చేది ఉంటే దేవతలు అడ్డుగుడిపోతారు అర్థంగా అడ్డుగుడిపోతారు అయితే ఇప్పుడు ఎలా ఉంటుందంటే పూర్వం జీతం ఇచ్చేటప్పుడు ఆ క్యాష్ సెక్షన్లో జీతం క్యాష్ లెక్కబెట్టి ఇచ్చేవాడు ఆ పక్కనే నిలబడి వాడు ఈ కబూలు ఇవాళ లోపలికి వచ్చేసి వీడు వీళ్ళు డబ్బు తర్వాత తీసుకుందాం జీతం తర్వాత తీసుకుందామని వీళ్ళు అనుకోవడానికి వీలు లేకుండా వీళ్ళు చేగొట్టుకుని తీసుకెళ్ళి తీసుకో జీతం తీసుకో అని ఆ జీతం సంతకం పెట్టి వాళ్ళు ఎక్కబెట్టి ఐదు వందలు జీతం అని వీడి చేతిలో పెట్టగానే వాడు అచ్చేంజ్ ఎవతలుగా తీసిన వెంటనే వీళ్ళు చేపడుతుంది కొత్తగా ఐదు వందలు వీళ్ళు తీసుకుని దాంట్లో మూడు వందలు తన ఇన్స్టాల్మెంట్ బుక్ చేసుకుని రెండు వందలు చదువు రుణం అంటే అలా ఉంటుంది ఏమండి కొత్తగా పొందే ఫలమైతే అడ్డుపడిపోతాడు వీడు స్వర్గానికి వెళ్ళాలి యజ్ఞం చేశాడు స్వర్గానికి వెళ్ళాలి ఇంద్రుడు అడ్డుపడిపోతాడు కావని ఈ జన్మకి అక్కర్లేదు ఇంకో ఇంకో పది సంవత్సరాలు ఇంకో వెయ్యి ఏళ్ళ తర్వాత వీళ్ళు స్వర్గానికి వస్తాడు వీడిని నరకానికి చూసేది ఆయన అడ్డుపడిపోతాడు ఎందుకంటే కొత్తగా వచ్చేదానికి దేవతలు అడ్డుపడిపోతారు బ్రహ్మ వల్ల వీళ్ళు పొందేది కొత్తగా వచ్చేది కాదుగా ఇక్కడ చేయాల్సిందలా అజ్ఞానము తొలగించుట మాత్రమే బ్రహ్మ విద్య అంటే అర్థమేమిటి అజ్ఞానం అజ్ఞానము జ్ఞానం వస్తే అజ్ఞానం ఏమవుతుంది తొలగిపోయి ఇప్పుడు దేవతలు అడ్డుపడతారా ఇప్పుడు మీరు అజ్జిపంలో చేసి దీపం వెలిగిస్తూ దేవతలు అడ్డుపడతారా ఎలా అడ్డుపడతారు దీపం వెలిగించేశారు చీకటి రాకుండా ఆ వెలుగు రాకుండా అడ్డుపడాలి ఎలా అడ్డుపడతారు కాబట్టి లోపల ఉండే అజ్ఞానము తొలగితే బ్రహ్మ కాబట్టి దానికి ఎవళ్ళు అడ్డుపడేదేమీ లేదు కొత్తగా వచ్చేది ఇప్పుడు నెల రోజులు పనిచేసి జీతం పుచ్చుకుంటున్నాడు ఆ జీతం కొత్తగా వస్తుంది అప్పుడు వెళ్ళి చేకూర్చని అడ్డుపడచ్చు అలాగే స్వర్గమో లేకపోతే మరో ఫలమో మరో బలమో వీరికి సంతాన ప్రాప్తి ఫలం ఉందనుకోండి ఆ పితృదేవతలకి కోపం వచ్చిందనుకోండి వాళ్ళు అడ్డుపడతారు ఏదైతే మన వాళ్ళు బతికుండగా తల్లిదండ్రులకు సేవయం చేయరు కానీ చచ్చిపోయిన తర్వాత తజ్జనాలు బాధ పెడతారు ఎందుకంటే లతీ పితృదేవతలు వీళ్ళు అడ్డుపడతారేమో మన జీవితానికి భయం కాబట్టి ఆ భయాలకి ఇక్కడ తాగు లేదు ఎందుకంటే ఇక్కడ కొత్తగా వచ్చేదేమి లేదు కొత్తగా వచ్చేది ఉంటే అడ్డుపడతారు ఏమి సందేహం ఫలం ప్రతి దేవాహ విఘం కుర్యులి అని పూర్వపక్షం బ్రహ్మం బ్రహ్మజ్ఞానం వీడికి వచ్చింది దాని ఫలం మోక్షము ఇప్పుడు ఆ మోక్షం రావడానికి దేవతలు అడ్డుపడతారు అని ఏదైతే చెప్పారో తేవానం యజ్ఞకరణే సామర్థ్యం ఆ విషయంలో పరిస్థితి ఏమిటంటే బ్రహ్మ విద్యా ఫలమును అంటే మోక్షం కలగకుండా అడ్డుపడేటువంటి శక్తి దేవతలకు లేదు తస్మాత్ అందువలన లేదు విద్యాకాలానంతరితత్వాత్ బ్రహ్మప్రాప్తి ఫలస్ చూడండి బ్రహ్మజ్ఞానానికి ఫలానికి మధ్యలో గ్యాప్ ఉంటే వాడు వచ్చి ఆ గ్యాప్లో నిలబడతాడు వీడు యజ్ఞం చేస్తాడు స్వర్గానికి వెళ్ళాలి యజ్ఞం ఇవాళ చేస్తే స్వర్గం పదేళ్ల తర్వాత వస్తుంది ఈ మధ్యలో ఇంద్రుడు అడ్డపడతాడు కదా వీడు లక్ష్మీయాగం చేశాడు డబ్బు రావడం తర్వాయ నెల రోజుల తర్వాత డబ్బు రావాలి పితృదేవతలు అడ్డుపడతారు అలా ఉంటుంది కాబట్టి కారణమునకు కార్యమునకు మధ్యలో గ్యాప్ ఉంటే ఆ గ్యాప్లో ప్రవేశిస్తాడు ఎవడో ఇంకేతనే చేతికి వచ్చేదాకా నమ్మకాలు ఉండవు అలాగ చేతికి వచ్చేదాకా నమ్మకం లేదండి అలాగ ఇక్కడ లేదు ఎందుకంటే విద్య తెలిసిన దానికి తెలియడం మన స్వరూపము తెలియట దాని ఫలము మోక్షము అది లభించుట ఈ మధ్యలో గ్యాప్ అనేది లేదు ఏ క్షణంలో తెలిసిందో అదే క్షణంలో వీటికి మోక్షం అంటే ఫ్రీడమ్ వచ్చేస్తుంది అదే క్షణంలో ఎలాగంటే అది త్రాడు పాము కాదు అని తెలిసిందండి భయం పోవాలి భయం పోకుండా దేవతలు అడ్డుపడగలరా అడ్డుపడలేదు కాదు ఇంకో కొంతకాలం వీడికి భయం అట్టబెడదామని దేవతలు అడ్డుపడగలరా పడలే ఎందుకని త్రాడు అని తెలుస్తూనే ఆ తెలియడమే భయానికి అంతము ఇంకా గ్యాప్ లేదు మధ్యలో కాబట్టి తత్కాల సిద్ధి అడ్డుపడేటువంటి ప్రసక్తి లేదు కథం అది ఎలాగంటే ఆయన దృష్టాంతం చూడాలకే ద్రష్ చక్షు సహా ఆలోకేన సంయోగ తత్కాలేవా రూపాంత చక్కటి దృష్టాంతం మీకు చీకటి గదిలో నిలబడ్డాను ఎదురకుండా ఘటం ఉండేది మీకు ఆ ఘట రూపం తెలుస్తుందా తెలియదు తక్కువని స్విచ్ వేశారు వెంటనే ఘటము నుండి ప్రకాశము వచ్చి మీ కంట్లో ఎప్పుడు పడిందో అప్పుడే మీకు ఘట జ్ఞానం కలిగిపోతుంది ఇది ఘటము అని తెలిసిపోతుంది దేవతలు అడ్డుపడగలరా స్విచ్ వేసి లైట్ వెలిగేయక మీకు ఘట జ్ఞానం కలగకుండా దేవతలు అడ్డుపడగలరా ఇంద్రుడు వరుణుడు కొని వీళ్ళకంటే బాప్ స్థిరంగ బ్రహ్మదేవుడు అడ్డుపడగలరా అడ్డుపడలే ఎవరు అడ్డుపడలే కాబట్టి ఆ ఘటము యొక్క ఘటము నుండి వచ్చిన ప్రకాశం మీ కంటిలో ఎప్పుడు పడిందో అప్పుడు జ్ఞానం వచ్చేస్తుంది ఎవరిలో ఉంటు పడాలి అలాగే బ్రహ్మ విద్య మోక్షము అలాంటిది మధ్యలో గ్యాపే లేదు ఏవం ఆత్మ విషయం విజ్ఞానం ఎత్కాల తాలే తద్విషయ అజ్ఞాన తిరోభావ దీపం దీపం వెలిగిస్తూనే చీకటి పాలిపోయినట్లుగా ఏ కాలమునందు ఏ ఆత్మ ఆత్మస్వరూపం వీడికి అనుభవానికి వచ్చిందో అదే క్షణంలో ఆత్మ గురించినటువంటి అజ్ఞానము దూరమైపోయినది చేత అజ్ఞానం దూరమైపోతూనే వాడు ఆత్మస్వరూపుడుగా మిగిలిపోతాడు అదే మోక్షము అత బ్రహ్మ విద్యాయాం సత్యాం అవిద్యా కార్యానుపత్తే ప్రదీపే ఇవ తమస్కార్య దీపం వెలుగుతుండగా చీకటి లోపలికి రాగలుగుతుందా రాలేదు చీకటి వల్ల కలిగే కనబడకుండుతా అనే దోషము తమస్కార్యము అది వస్తుందా రాదు అలాగే బ్రహ్మజ్ఞానం ఉంటూ ఉంటే అవిద్యా కార్యము అంటే అజ్ఞాన ఇప్పుడు నేను చచ్చిపోతానేమోననే భయం ఉంటుంది చావు భయం ఉంటుంది బ్రహ్మజ్ఞానం కలిగినప్పుడు చావు భయం ఉంటుందా ఉండదు బ్రహ్మజ్ఞానం కలిగింది చావు భయం ఇంకా పోలేదు దేవతలు అడ్డుపడుతున్నారు అని చెప్పే పరిస్థితి ఉంటుందా నేను పుట్టాను అంటే అదిగో వీడు పుట్టాడు అని దేవతలు కాసు కూర్చుంటారు ఎలా మా సంగతి ఏమిటి మా సంగతి ఏమిటి అంట తితురులు మా సంగతి మాకు తగ్గినం ఎప్పుడు పెడతావు ఇంకా ఒడుగు తొందరగా ఒడుగు చేయంటారా తగ్గినం పెట్టడానికి మీకు తెలుస్తో తెలీదు ఒక ధర్మము వైదిక ధర్మము శ్రాద్ధం చుట్టూ అంచేతనే ఈనాటికి కూడా ధర్మం ఏం మిగిలిందంటే శ్రాధాల రూపంగా ఏముందో అది శ్రాద్ధం పెట్టడం ఒక ధర్మం వీటి సంవత్సరంలో ఒకసారి శ్రాద్ధం ఒకటి పెడతారు ఏమంటే తర్వాత సంవత్సరానికి ఒకసారి తిరుపతి వెళ్ళి వస్తారు ఇదే వీడి ధర్మం వీడి చేసి ధర్మం వీడు ఉండే అందుకని ఏ ధర్మం మిగతాప్పుడు సిగరెట్ కలుచుకుంటా ఏది కాదు చేస్తూ ఉంటాడు సంవత్సరంలో ఒకసారి తిరుపతి వేసవి కాలంలో పిల్లలకి సెలవు ఉన్నప్పుడు తిరుపతి తర్వాత సంవత్సరానికి ఒకసారి స్టార్ట్ చేయాలి అన్నగారు ఉంటే అన్నగారు పెట్టుకుంటాడు మనం వెరకాలు ఉండడానికి అంటే అలాగే ఏదో ఇలా తయారు ఇలా తయారు చేసి పెట్టారు ఆ ధర్మాన్ని అలా తయారు చేసి పెట్టారు దాంట్లో ఏదో ఉంటుంది నేను ఐ ఓంట్ స్టే ఇట్ ఈ ఆల్ టుగదర్ అంటే ధర్మాన్ని బాగా పిలిచి ఇచ్చి చేసి దానికి రుచి చెప్పుకోవాలంటే కూడా సిగ్గు వేసినట్లాగా తయారు చేసి పెట్టారు ఈ వైదికులు అలా తయారు చేసి పెట్టారు సామాన్య ధర్మానికి తిరుమలకాలు ఇచ్చేసి ఈ విశేష ధర్మాలను పట్టుకోవడం ఆ విశేష ధర్మాలన్నీ జారిపోయి జారిపోయి జారిపోయి ఇప్పుడు ఇంకేం మిగిలిందంటే తిరుపతి వెళ్ళి రావడమును శ్రాదం పెట్టడం మిగిలేదు ఈ రెండో తర్వాత ఇప్పుడు చేస్తాను ఇప్పుడు పంచ ఎప్పుడు కడతాడంటే రెండు సార్లు పంచ కడతాడు తిరుపతిలో ఒకసారి కడతాడు తర్జనం ఒకసారి కాబట్టి బ్రహ్మ విద్య ఉంటూ ఉంటే అవిద్యా కార్యము అవిద్యా కార్యం ఏమిటి నేను పుట్టాను నేను చచ్చిపోతాను చౌభయము వీళ్ళకి ఏమవుతుందో వాళ్ళకేమవుతుందో ఏదో ఒకటి అవుతుంది మీరు అనుకున్నదైతే అవదు మీరు అనుకున్నది అవదు మీరు అనుకున్నది ఏమైందో చెప్పండి అంటే అదండి మే నెల ఎండలకు వస్తే జూన్ మేము అలా అనుకున్నాం అదే అయిందని చెప్పాలి ఈ జాతకాల వాళ్ళు అలాగే ఉంటుంది పంచాంగ ఫలము అంటాడు పంచాంగ ఫలము ఈ ఎండలు బాగా కాస్తాయి ఆ తర్వాత వర్షాలు పడతాయి ఏ వీడి తలకాయ ఫలం ఇలా వేరే ఆ అపహాస్యం చేయట స్థితికి పట్టుకొచ్చారు అంటే ఆ శాస్త్రంలో ఉండే స్థానం అంతా పోయి అంతా కూడా ఇది పిప్పి పిప్పి మిగిలింది అది అనేవే కారణం ఏంటంటే సైంటిఫిక్ స్పిరిట్ లేకపోవడం వల్ల వచ్చింది పెద్ద సమస్య అదేవిధంగా తత్ కేన కష్య విఘ్నం పురిజులు చేహ్మజ్ఞానం కలిగిన తర్వాత ఇంకా వారికి ఆ మోక్షానికి అడ్డు ఎవడికి ఎవడు ఏ దేవత అడ్డుపడతాడు ఎలా అడ్డుపడతాను దేంతో అడ్డుపడతాడు కాబట్టి దేవతలు అడ్డుపడేది ఏమీ లేదు త్ర ఆత్మత్వమేవా దేవాదీ ఫైనల్ అర్థమండి వీడి ఆత్మ ఈ బ్రహ్మవేత్త యొక్క ఆత్మ దేవతల ఆత్మయే ఇంద్రుడు నా గడ్డు ఎందుకు అడ్డుపడతాడు నా ఆత్మ ఇంద్రుడు ఆత్మ ఒకటే మహా ఒక బ్రహ్మవేత్త అడవిదారిని అడిగి వెళ్తున్నాడు వెళ్తూ ఉంటే ఒక బ్రహ్మరాక్షసి ఇంతకాలానికి ఒక మనిషి దొరికాడు మనిషి మాంసం తిని చాలా కాలం అయిపోయింది ఆకలిగా ఉంది ఇప్పుడు నిన్ను విరుచుకు తినేస్తాను విరుచుకు తింటాను రా అంటూ ఆ బ్రహ్మరాక్షసి వీడి ఉంది కలబడు భయపడదావాలనుకున్నాడు భయం వేయలేదు ఎందుకు భయపడదావాలనుకున్నాడు కానీ భయం వేయలేదు ఎందుకు భయం వేయలేదు ఆత్మ ఒక్కటే ఈ బ్రహ్మరాక్షసి ఆత్మ నా ఆత్మ ఒకటే బ్రహ్మరాక్షుడిగా ఆశ్చర్యపడింది నీకు భయం లేదా భయం లేదన్నాడు ఎందుకని నీ ఆత్మా ఆత్మ ఒకటి దేవుట ఆత్మ అంటే అదేవిటిరా అని అడిగింది కూర్చో లాంగ్ స్టోరీ షార్ట్ సో అయినా ఆత్మస్వరూపాన్ని బోధిస్తాడో అది తెలుసుకునే కృతార్థం ఇంద్రుడు బ్రహ్మజ్ఞానికి నీకు అడ్డుపడతాను ఇలా అసలు నువ్వు నా ఆత్మస్వరూపుడు నీ ఆత్మ నా ఆత్మ ఒకటే అది తెలుసుకునేడు నాకు నువ్వేమిటి అడ్డుబడి ఇది అని ఇంద్రుడిని రెండు చీవాట్లు వేసి పంపించవచ్చు ఇంద్రుడు జ్ఞాని అంటే వైదికేంద్రుడు జ్ఞాని పౌరాణిక ఇంద్రుడైతే ఎందుకు నీకు ఈ వెర్రి వేషాలు బ్రహ్మజ్ఞానం ఆత్మస్వరూపుని తెలుసుకో నువ్వు నాకేమిటి అడ్డుబడి నేను నీ ఆత్మనై ఉన్నాను నీ ఆత్మకి అడ్డుపడలేవు కదా అని రెండు చీవాట్లు వేసి పంపించు కాబట్టి బ్రహ్మవేత్తగా అడ్డుపడేటువంటి ప్రసక్తి లేదు తదే తదాహా ఆ ఈ విషయాన్ని మంత్రం చెప్తోంది ఏమని చెప్తోంది ఆత్మావతి సహా అంటే బ్రహ్మవేత్త యషాం ఈ దేవతలకి ఆత్మాగుతున్నాడు ఇది మనం కొన్ని క్లాసులు పెట్టుకుంటే కానీ అవదు పదిహేనో పేజీ ఉంది ఇంకా పదహారు అవ్వాలి ఒక పదహారులో ఉన్నాము ఇంకా పదిహేడు అవ్వాలి పద్దెనిమిది కూడా కొద్దిగా ఉంది కాబట్టి ముప్పై ఒకటో తారీఖు సోమవారం అయింది ఆగస్ట్ జూలై ఆ రోజు అది మనం ఇక్కడికి ఒక వచ్చింది మంచి టాపిక్ సెటిల్ చేసేసాము ఇంకా ఏదో కొన్ని విషయాలు సరళమైన విషయాలు మిగిలి ఉన్నాయి అదే జూలై ముప్పై ఒకటో తారీఖుని దాన్ని ముందుకు ఓం పూర్ణ నమదం పూర్ణమదం పూర్ణ పూర్ణమై పూర్ణమాదాయ పూర్ణమేగా శిక్ష్యతే ఓం శ్యామి హరి ఓం శ్రీ గురుద్ధ్యో నమే ఓం దక్షుణ